ఇప్పుడు ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుందని నీకు అసలు తెలియనే తెలియదు జరిగిపోయినాక తెలుసుకోవాల్సింది ఇది ఎప్పుడూ భూతకాలంలోనే ఉంటుంది నేను తెలివి వర్తమానంలో ఉన్నది ఎప్పుడు కూడా అది ఆల్రెడీ ముందు కారణస్థితి అందు మహాకారణ స్థితి అందు జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత దీని దాకా దిగి వచ్చినప్పుడే తెలుసుకుంటుంది అంతే అలా జాగ్రత్తగా అంతరాంతరాలలో పరిణమిస్తారు వాళ్ళు వాళ్ళు దాని మీద ప్రభావితం అవుతారు అక్కడ ప్రభావితమై నిను లోపల మార్చేస్తారు నేను లోపల పరిణామాన్ని పూర్తి చేసేస్తారు లోపల నీకు నిర్ణయం అయిపోయేట్టు చేసేస్తారు ఒకసారి ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత దానికి భిన్నంగా నువ్వు వ్యవహరించాలన్నా వ్యవహరించలేవు అసలుగా నువ్వు ఎంత బలమైన సంస్కారాలను కలిగి ఉన్నా ఎంత బలమైన వృత్తి విశేషాలను కలిగి ఉన్నా ఏవైనా సరే అంతా లోపల ఉన్న దాన్ని బట్టే కదా ఈ బయటిది ఆ లోపల ఉన్న దానిని స్వరూప జ్ఞాన నిష్టయ్యందుకు కనుక నిలిపేస్తే ఇం బయటాన్ని పరిగెట్టమని ఎక్కడికి పరిగెడుతుందో బయట దాన్ని వ్యవహరించమనండి ఎక్కడికి వ్యవహరిస్తుందో సుఖం లేదు దుఃఖం చెప్పడానికి క్షణమే పడుతుందంటే అంతకుమించి పట్టదు ఈ సత్యాన్ని జాగ్రత్తగా సాధకులందరూ వ్యవహార కాలంలో దుఃఖం ఏం చేయాలి దుఃఖ కారణాన్ని త్యజించాలి సుఖం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి పరోపకారం చేయాలి సేవ చెయ్యాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓ తో శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ్మ ారాయణ నారాయణ